రి ఓ శంకరం శంకరాచార్యం కేశవం బాధారాయణం సూత్రభాష్యకృత వందే భగవంతోన ఈశ్వరో గురురాత్ మూర్తి భేద విభాగిని వ్యోమవద్ వ్యాప్త దేహాయ దక్షిణమూర్త పూర్ణమద పూర్ణమిదం పూర్ణోత్ పూర్ణముద్య పౌర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిష వేదాంత మీ మాంస అనగా ఉపనిషత్తులలో తత్రతత్ర పటింపబడినటువంటి ప్రమాణాల ఎందు వైరుధ్యం కనపడుతున్నందువలన వాటిని సమన్వయం చేస్తూ ముముక్షువులకు ఆత్మైకత్వ విజ్ఞానమును కలిగించడం కోసము అనేక సాధనాలను చెప్తూ మరియు ఇతర మతాల యొక్క వైరుధ్యం కూడా పరిహారం చేస్తూ మునుక్షునకు పరమ పురుషార్థ రూపమైనటువంటి పరమ ప్రయోజన రూపమైనటువంటి మోక్షమును కలిగజేయడానికి వ్యాస భగవానుడు ఏదైతే వేదాంతమీమాసా శాస్త్రం అనగా బ్రహ్మ సూత్రాలను రచన ఆ సూత్రాలకు భాష్యమును ఆరంభిస్తూ శ్రీశంకరుల వారు అధ్యాస భాష్యం రాశాడు ఉపనిషత్తుల్లో సహ అన్ని తగ్గ విజిజ్ఞాసస్వా ఆత్మ వారే దృష్టవ్యహ శ్రోత వ్యహ మంతవ్యహ నిది అని అక్కడక్కడ చెప్పబడ్డది అంటే బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానమే మనము పొందదగినది ఆ జ్ఞానమును పొందుటకు జిజ్ఞాస చెయ్యాలి జ్ఞాతం ఇచ్ఛ జిజ్ఞాస పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలన్నటువంటి ఇచ్ఛ చెయ్యాలి దానికోసం శ్రవణాదులు చేయాలి అని శృతుల్లో మనకు అయితే పరబ్రహ్మమును తెలుసుకోవడానికి ఇచ్చ చేయాలి అంటే పరమాత్మ యొక్క జ్ఞానాన్ని ఆర్జించాలి పొందాలి అని చెప్పినట్లయింది మరి బ్రహ్మాత్మల యొక్క ఏకత్వ జ్ఞానాన్ని పొందితే ప్రయోజనం ఏమిటి ప్రయోజనం ఉండాలి కదా ప్రయోజనం ఉద్దేశ నన్నందుకు ప్రవర్తతే ప్రయోజనం సంప్రవృత్తే కారణం పరలక్షణం ఎంత మంద కూడా ప్రయోజనం లేకుండా ఏ కార్యం కూడా ప్రవృత్తుడు కాడు అలాంటప్పుడు విచార మార్గాన్ని అవలంబించి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అని చెప్తే జ్ఞానం ద్వారా మాకు కలిగే ప్రయోజనం ఏమిటి అని ఆశంకలిగినప్పుడు దానికి జ్ఞానము చేత మోక్షం కలుగుతుంది దేవం జ్ఞాత్వా సర్వ పాశాపహాని జ్ఞాన కైవల్యం తమ వైదిత్వ అతి మృత్యుమేతి నాణ్య పంత విద్యతే అని మనకు శృతులు ఫలమును చెప్పాయి అంటే బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం చేత పరమ పురుషార్థ రూపమైనటువంటి మోక్షము సిద్ధిస్తుంది అని చెప్పబడింది మోక్షం అంటే ఏమిటి మోక్షం యొక్క నిరోధనం చేయండి అని అంటే శాస్త్రం చెప్పింది సర్వ అనర్థముల యొక్క అత్యంత నివృత్తి పరమానంద బ్రహ్మ ప్రాప్తి దీనికి మోక్షము ఈ మోక్షము దేనివల్ల కలుగుతుంది అని చెప్పారు చేత కలుగుతుంది అంటే జ్ఞానం చేత సకల అనర్థాల యొక్క నివృత్తి అవుతుంది పరమానంద ప్రాప్తి అవుతుంది అదే మోక్షం పరి సకల అనర్థాల యొక్క నివృత్తి జ్ఞానం చేత కలుగుతుంది అంటే ఆ సకల అనర్థము ఏదైతే ఉన్నదో అది మిథ్యా కాని ఏడల జ్ఞానం చేత నివృత్తి అవట యోగ్యము కాదు అనర్థం అనండి సంసారం ఇది మిథ్యా కాని ఎడల జ్ఞానం చేత నివృత్తి అవ్వటప్పుడు యోగ్యము కాదు ఏది మిథ్యా వస్తువు ఉంటుందో అది జ్ఞానం చేత నివృత్తి అవుతుంది ఒకవేళ సత్య వస్తువు అయితే జ్ఞానం చేత నివృత్తి అవుతకు యోగ్యం ఉండదు అందువల్ల ఈ బంధము లేదా ఈ అనర్థము సకల అనర్థాలు అన్నారే ఈ సకల అనర్థము మిథ్యా కాని ఎడల జ్ఞానం చేత నివృత్తికు ఈ సకల అనర్థము మిథ్యా భ్రాంతి అధ్యాసము అని నిరూపణ చేయబడినప్పుడే జ్ఞానం చేత ఆ అనర్థం నివృత్తే అయి మోక్షం కలుగుతుంది అని ముముక్షువుకు విశ్వాసం కలిగి వేదాంత శాస్త్రం నందు అధ్యయనం చేయడానికి నిస్సంకోచంగా ప్రవృత్తుడు కాగలడు అందువల్ల ఈ అనర్థమును ముఖ్య అధ్యాసము సిద్ధి చెయ్యాలి అందుకోసము శంకరుల వేదాంత శాస్త్రానికి భాష్యం రాయడానికి మొదలు అధ్యాస భాష్యాన్ని నిరూపణ చేశాడు అధ్యాస భాష్యంలో చివరలో అంటాడు శంకరుల అయదిరణంతో నైసర్గి అధ్యాస మిథ్యా ప్రత్యయ రూప కర్తృత్వ భోక్తృత్వ ప్రవర్తక సర్వోక ప్రత్యక్ష ఈ కర్తృత్వోక్తృత్వ ప్రవర్తక అధ్యాస అహం కర్త అహం భోక్త అనే కదా సకల వ్యవహారం జరుగుతుంది వాళ్ళ కర్తృత్వ భోక్తృత్వ బ్రహ్మగనుక లేకపోతే ఏ వ్యవహారం కూడా జరగదు విధి నిషేధ మోక్షపరాని చర్వాణి శాస్త్రాన్ని అవిద్యవత వీధి శాస్త్రం కానీ నిషేధ శాస్త్రం కానీ మోక్ష శాస్త్రం కానీ మరి సర్వే వైదిక లౌకిక వ్యవహారా అవిద్యావత ఏవా సమస్త లౌకిక వ్యవహారాలు కావచ్చు వైదిక వ్యవహారాలు కావచ్చు ఏదైనా కావచ్చు వ్యవహారం అన్నప్పుడు కర్తృత్వ భోక్తృత్వ రూప అభిమానం ఉంటేనే వ్యవహారం జరుగుతుంది లేకపోతే జరగదు మరి ఈ కర్తృత్వ భోక్తృత్వము ఆత్మయందు చైతన్యం ఉందా లేదు లేని దాన్ని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 అనర్థమును నాశనం చేయుటకు బ్రహ్మాత్మకత్వ విజ్ఞానమును ముమోక్షమునకు కలుగజేసి మోక్షమును కలిగించుటకు ఏ వేదాంతమునైతే ప్రారంభించబడ్డాయో అదే అర్థమును నిరూపణ చేయుట కోసము తయారీక మీమాసాయాం ప్రదర్శిషామే విషయాన్ని అదే ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సకల అనర్థ నివృత్తి మరియు పరమానంద బ్రహ్మ ప్రాప్తి అనేటువంటి మోక్షమును కుముక్షువులకు కలుగు చేయటం కోసము మేము ఈ వేదాంత మీమాంస శారీరక మీమాంస అనేటువంటి ఈ బ్రహ్మసూత్రాలయందు మేము ప్రదర్శించబోతున్నాము అని శ్రీ శంకరుల వారు అధ్యాస ప్రతిజ్ఞ చేస్తూ అధ్యాస భాషయాన్ని ఇది అధ్యాస భాష్యం వ్రాయడానికి ముఖ్య ఉద్దేశము అధ్యాస లక్షణం పూజపాదులకు శ్రీ జగద్గురు శంకరాచార్యుల బ్రహ్మసూత్ర ఉపోద్ఘాత భాష్యంలో అధ్యాస లక్షణమును స్మృతి రూప పరత్ర పూర్వదృష్టావభాస అధ్యాస అని చెప్పారు అనగా పూర్వము చూడబడిన పదార్థమునకు సదృశము అంటే సజాతీయమునవు పదార్థము వేరొకదానియందు అనగా స్వ అత్యంత అభావాధికరణమునందు అవభాసము అనగా ప్రతీతి అవుటను అధ్యాస అని నిర్వచించున్నారు ఏ పదార్థము దేనియందు అత్యంత భావము ఉన్నదో ఆ పదార్థము దాని ఎందు అవభాసం ఒకట అధ్యాసము అంటారు ఉదాహరణకు రజు సర్పము అత్యంత అభావం ఎప్పుడు కూడా లేదు అభావమునకు అత్యంత అభావం అత్యంత అభావం కలిగినటువంటి సర్పము ఆ రజునందు అవభాసం అవుతుంది అవుతుంది దీనికి అధ్యాస అంటారు అయితే ఈ అధ్యాస కూడా అధ్యస్థ పదార్థము ఏదైతే ప్రతీతి అవుతుందో అది పూర్వము దానికి సదృశ్యమైనటువంటి పదార్థము ఎప్పుడైనా చూసి ఉండి ఉంటే ఆ అనుభవజన్య సంస్కారం అంతఃకరణలో ఉంటుంది ఆ సంస్కారము సాదృశ్యాది దోషాల చేత సాదృశ్య సంబంధ చింతన అనేటువంటి హేతువుల చేత సంస్కారం అద్భుతమైతుంది అయితే రజ్జువు సర్పము నాకు సదృశ్యం ఉన్నది వంకలొంకలుగా లేదా త్రివాలయాకారంగా ఉంది ఆ సదృశ్యాన్ని చూడగానే వెంటనే ఆ సంస్కారం అద్భుతమై భ్రమైంది పాము అని భ్రమ అయితే పూర్వము చూసినటువంటి సర్పం యొక్క సంస్కారం ఇక్కడ ఈ సర్పము అంటే ఆధ్యాత్మిక సర్పము అనిర్వచనీయంగా ఉత్పన్నమైంది పూర్వం చూసిన సర్పమే ఈ సర్పం కాదు ఇది దాని వలనే దానికి అంటే పూర్వం చూసినటువంటి సర్పమునకు సాదృశ్యము లేదా సజాతీయమైనటువంటి ఒక అనిర్వచనీయ సర్పము ఉత్పన్నమయ్యి కనపడుతుంది కానీ పూర్వం చూసిన సర్పం కాదు దాని సదృశ్యం దాని వలె వేరొక పదార్థము వాస్తవంగా ఎక్కడైతే అది ఉండనే ఉండదు అత్యంత అభావం ఉంటుందో దాని ఎందు కనపడుతుంది రజ్జు సర్పము అత్యంత అభావం అయినా కాని ఆ రజ్జు ఈ సర్పం యొక్క అవభాసము ప్రతీతి అవుతుంది దీనికి అధ్యాస అంటారు ఆచార్య స్మృతి రూప పరత్ర పూర్వదృష్ట అవభాస అధ్యాస అని లక్షణం చేశారు కదా అక్కడ స్మృతి రూప అను వాక్యంలో పరత్ర అవభాస పరత్ర అంటే వేరే చోట వేరే దాని అందు పరత్ర అధికరణాన్ని బోధిస్తుంది వేరే అధికరణం అందు అంటే ప్రతీతి ఒకట ఇంత భాగమే పరత్ర అవభాస అంటే వేరొకదానియందు అవభాసం అగుట ప్రతీతి ఒకట ఇంత భాగం మాత్రమే అధ్యాస లక్షణమగును స్మృతి రూప పరత్ర పూర్వదృష్ట అవభాస అధ్యాస అనే లక్షణంలో స్మృతి రూప పూర్వదృష్ట అనే శబ్దాలను పక్కకు పెట్టి పరత్ర అవభాస ఈ రెండు శబ్దాలనే తీసుకుంటే అధ్యాస లక్షణము సరిపడుతుంది అయితే మరి ఈ స్మృతి పూర్వదృష్టవా పూర్వదృష్ట అనే రెండు శబ్దాలు ఉన్నాయే మరి వాటి ప్రయోజనం ఏమిటి అంటే స్మృతి రూప మరియు పూర్వదృష్ట అనే రెండు పదములు లక్షణం ఉపపాదకములు అనగా సాధకములు అనగా సమర్థకములు ఉన్నాయి పరత్ర అవభాస అనేది ఇంత మాత్రమే అధ్యాస లక్షణము ఆ లక్షణానికి ఇవి ఉపద్బోదకములు ఉన్నాయి స్మృతి రూప మరి పూర్వదృష్ట అనేటువంటి రెండు శబ్దాలు దాన్ని సమర్థిస్తాయి ఆ లక్షణాన్ని ఉప పాదకములు ఉన్నాయి పాదకములు అంటే సమర్థకములు ఉన్నాయి అయితే పరత్ర అవభాస అనేది ఇంతనే అభ్యాసం యొక్క లక్షణం అవభాషం అంటే అవభాసం అనగా లేక ప్రతీతి అంటే లేని వస్తువు గోచరించుట లేదా అగుపడుట అని అర్థం రజువునందు సర్పము లేదు లేనిది తీతవుతుంది దీనికి అవభాష అంటారు పరత్ర అను పదము సప్తమి విభక్తి పరత్ర అంటే వేరే దాని అందు ఇక్కడైతే మనం అందు నన్ సప్తమి విభక్తి అని చెప్పుకుంటాం కదా ఏడు విభక్తులు చెప్పుకునేటప్పుడు తుముడు ప్రథమ విభక్తి అని ఈ విధంగా ఏడు విభక్తులు చెప్పుకుంటూ చెప్పుకుంటూ సప్తమి విభక్తి అందు లేదా నా అంటాం కాబట్టి పరత్ర అంటే వేరే దాని అందు అని అర్థం సప్తమి విభక్తి పరత్ర అనేది అంటే ఏం అర్థాన్ని బోధిస్తుంది పరాత్రాన శబ్దం అంటే అయోగ్య అధికరణ వాచకం ఉన్నది అయోగ్య అధికరణం అంటే ఇప్పుడు మనం చెప్పున్న ప్రకారంగా రజ్జు సర్ప దృష్టాంతంలో సర్పము రజ్జువునందు కనపడుతుంది ఇప్పుడు సర్పమునకు అధికరణము అధిష్టానం ఎవరు రజ్జువు ఆ రజ్జువు సర్పానికి అధికరణం కానీ ఆ రజ్జువు సర్పము ఏ ఉండగలుగుతుందా ఉండే సంభవం ఉన్నదా ఆ సర్పముండుటకు యోగ్య అధికరణమా ఆ రజ్జువు కాదు అత్యంత భావం ఉన్నది అందుకని అది అయోగ్యాధికరణం ఉన్నది రజ్జువు అటువంటి అయోగ్య అధికరణమును చెప్తుంది ఈ పరత్ర అని శబ్దం ఉదాహరణ ముత్యపు చిప్పయ్యను అయోగ్యాధికరణమునందు వెండి యొక్క అవభాసం వలే ముత్యపు చియ్యందు వెండి ఉండుట సంభవం లేదు ఆ ముత్యపు చిప్పయ్యందు వెండి అత్యంత భావం ఆ వెండి ముత్యపుచుప్ప ఎందు వండుటకు యోగ్యము కాదు అంటే ఆ ముత్యపుచుప్ప వెండి ఉండుటకు యోగ్యమైన అధికరణం కాదు అందుకని ముత్యపుచుప్ప వెండికి అయోగ్యాధికరణం ఉన్నది అట్లా ఎక్కడనైతే ఏ పదార్థము ఉండుటకు యోగ్యము కాదో అటువంటి అయోగ్య అధికరణం మళ్ళీ ఆ పదార్థము అంటే అధ్యస్థ పదార్థము కనపడుట ఇది అవభాషము అంటారు రజతము వెండి యొక్క అవభాషము నాకు యోగ్య స్థలము రజతం అంటే వెండి ఆ వెండి యొక్క అవభాష ఉన్నకు యోగ్య స్థలము రజతమే ఉంటుంది రజతం ఉన్నదే రైతం కనపడుతుంది కానీ సుక్తి రజతం ఉంటుందా ఉండదు అందుకని ఆ వెండికి యోగ్యాధికరణము యోగ్య స్థలము రజతమే కానీ ముత్యపుచిప్ప కాదు ముత్యపు చిప్ప అయోగ్యాధికరణ మగును ఎందుకంటే అందులో ఉండేది సంభవించదు కదా ముత్యపుచిప్పలో వెండి ఉండుట అందువల్ల ముత్యపుచిప్ప వెండికి అయోగ్య అధికరణ మగును దేనియందు ఆరోప్యం యొక్క అత్యంత భావం ఉండును ఇప్పుడు మనం చెప్పుకున్నాం ముత్యపుచుప్పయ్యందు ఆరోప్యమేది వెండి రజతం ఆ రజతము అత్యంత భావం ఉన్నది ఇక్కడ ముత్యపుచుప్పందు అందుకని దేనియందు అంటే ముత్యపు చిప్పయ్యందు అంటే వెండి యొక్క అత్యంత భావం ఉండును అది అంటే ఆ అధికరణం ఆ ముత్యపుచుప్ప దానికి అంటే ఆరోప్యమునకు అయోగ్య స్థలం అయోగ్య స్థలం అవుతుంది అక్కడ ఉండేది యుక్తం కాదు కదా అందుకని ఆ ముత్యపు చెప్ప వేడికి అయోగ్య స్థలం అవుతుంది అనగా ఒకే అవచ్ఛేదం నందు ఒకే కాలం నందు దేనియందు దేని యొక్క సంసర్గావసం గోచరిస్తున్నప్పటికీ దాని ఎందు అంటే ఆ అధికరణం నందు దాని యొక్క అంటే ఆ ఆరోప్యం యొక్క అత్యంత భయం ఆ అధికరణం నందు అవభాష మదార్థము అధ్యాస అనబడును అని సర్వనామ శబ్దాల్లో చెప్పబడ్డాయి చూడండి అనగా అంటే ఒకే అవచ్ఛేదం అంటే ఒకే శుక్తి అనేటువంటి ఒకే కాలం అంటే భిన్న కాలాల్లో కాకుండా దేనియందు అంటే శుక్తి ఎందు యొక్క అంటే ఆరోప్యమైనటువంటి వెండి యొక్క సంసర్గ అంటే శక్తి ఎందు అవభాషం ఒకట శుక్తి అందే ఉన్నట్టుగా దానితో సంబద్ధమై ఉన్నట్టుగా వెండి యొక్క అవభాషము గోచరిస్తున్నప్పటికీ అంతే ప్రతీకి అవుతున్నప్పటికీ దాని ఎందు అంటే అధికరణం అనగా శుక్తి ఎందు అంటే ఆరోప్యం అంటే వెండి అత్యంత భావం అత్యంత అవభావం ఉన్నది ఆ శుక్తియందు రజతము కనపడుతున్నప్పుడు కూడా గోచరిస్తున్నప్పటికీ అన్నాము కనపడుతున్నప్పటికీ కూడా అక్కడ ఆ శుక్తి ఎందు వెండి అత్యంత భావం ఉన్నది ఆ అధికరణం అంటే ఆ శక్తి ఎందు అవభాసము పదార్థం అంటే ఆ వెండి అధ్యాస అనబడును ఇది అధ్యాస యొక్క లక్షణం శుక్తి అంటే ముత్య తిప్పయందు ఇదంతా వచ్చేదం చేత ఒకే కాలం నందు యొక్క సంసర్గావభాసము కలుగుతుంది శుక్తిలో ఇదం ఇయం శక్తి అని అంటాం కదా ఒకవేళ శక్తిని చెప్పాలంటే ఏ పదార్థానికైనా గానీ ఇదంతా అనేది ఉంటుంది ఇది అని మనం సంబోధిస్తాం కాబట్టి ఇదం అసలు అది సన్నికృష్ట వస్తువు కాబట్టి ఇదం అనే శబ్దం చేత సంబోధిస్తాం శక్తి అంటే ఇదం శబ్దం స్త్రీలంగా అయితే ఇదం అవచ్చేదం చేత అదే కాలం అంటే చూస్తున్నటువంటి అదే కాలం ఒకే కాలం రజతం యొక్క సంసర్గావసము కలుగుతుంది మరియు దాని అత్యంత భావం కూడా ఉంది ఎప్పుడైతే మనం చూస్తున్న చూస్తున్న కాలంలోనే కనపడుతున్నది మరి దాని అభావం కూడా ఉంది ఎటువంటి అభావం అత్యంత భావం అసలు లేనేలేదు అక్కడ లేనే లేనిది మూడు కాలాల్లో లేదు పూర్వము లేకుండా ఇప్పుడు చూస్తున్నప్పుడు కూడా లేదు భవిష్యత్తులో ఉండదు కూడా అయినా కానీ దాని ఎందు కనపడుతుంది అది ఏది అత్యంత భావమై ఉండి కూడా కనపడుతుందో అది అధ్యాస అట్ల ఈ సంపూర్ణ ప్రపంచం అంతా తెలుసుకోవాలి ఈ అధ్యాస ఎందుకు చెప్తున్నాడు ఆచార్య సంపూర్ణ ప్రపంచం అంతా బ్రహ్మమునందు అత్యంత భావం ఉండి కూడా కనపడుతుంది అందువల్ల ఇది అధ్యాస అని ఈ దేహాధిక ప్రపంచం అధ్యాస అని చెప్పుటకు ఇది ఉపోద్ఘాత భాష్యం ఉపోద్ఘాతం అంటే ఎట్లుంటుంది అని అంటే ప్రతిపాద్యం అర్థం బుద్ధవు సంగృహియ తదర్థం అర్థాంతర కథనం ఉపోద్ఘాతం అని ఈ విధంగా మహాత్మ లక్షణం చేశారు ప్రతిపాద్యమైనటువంటి విషయాన్ని బుద్ధిలో ఉంచుకుంటాడు చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని బుద్ధి ఉంచుకొని దానికి సంబంధించినటువంటి అర్థాంతర కథనం వేరే వేరే విషయాలన్నీ చెప్పు ఎందుకంటే దాన్ని ప్రతిపాదించేది ఉన్నది దానికి పుష్టినిచ్చేటువంటి అనేక విషయాలను చెబితేనే కానీ ఆ విషయము అవగతమవుతుంది అనే అభిప్రాయంతో దానికి సంబంధించిన అనేక విషయాలు చెప్పు ఇది ఉపోద్ఘాత మనం పడుతుంది ఈ విధంగా ఒక అమ్మగారు పక్కింటి వారి దగ్గర మజ్జిగ తీసుకురావడానికి వెళ్ళింది ఆ పక్కింటి వారి అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మ బాగున్నారా అని అడుగుతుంది ఆ పైన ఏ మీ ఆవు పాలిస్తుందా అని అడుగుతుంది మీ ఆవుకు మగదూడనా ఆడి దూడనా అని అడుగుతుంది మరి ఆ ఆవుకు మేత మీరు బజార్లో కొనుకొస్తారా లేదా మీ పంట చేపలనే పండించి ఆ మేత గడ్డి తీసుకొచ్చి ఆవుకు వేస్తారా అడుగుతుంది ఆ ఆవు ఎన్ని పాలిస్తుంది అడుగుతుంది ఆ పాలను మీరు మొత్తము మీరే ఉపయోగించుకుంటారా పాలే తాగుతారా లేదా ఏమైనా పెరుగు చేస్తారా అని అడుగుతుంది ఆ పెరుగు చేస్తారు కదా ఆ పెరుగును మీరే తింటారా పెరుగునే అట్లే తింటారా లేదా ఏమైనా మజ్జిగ కూడా చేస్తారా అని అడుగుతుంది ఆ మజ్జిగ చేస్తామని ఒకవేళ చెప్తే ఆ మజ్జిగ అంతా మీరే ఉపయోగిస్తారా ఎవరికైనా అడిగితే అని అంటారు ఆ ఏముంది లే అంతా తాగుతామా ఎవరిని అడిగితే అలా ఇస్తాంలే అంటది అంతే ఈ పొరుగంటామే ఆ మజ్జిగ ఎవరింట్లో ఉందో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ముంత తీసుకొని అంటే చెంబు గ్లాసు ముంతను ఏదో తీసుకొని వెళ్ళింది కదా మజ్జిగ తీసుకురావడానికి అది వెనక్కి పెట్టుకొని అది ముందుకు పెట్టుకోలే వెనక్కి పెట్టుకొని రెండు చేతులతో వెనక్కి పెట్టుకొని ఇదంతా ఉపోద్ఘాతం మాట్లాడింది మాట్లాడిన తర్వాత అప్పుడు ఎవరన్నా అడిగితే ఇస్తావులే అంతా మేమే తాగుతామా అని ఎప్పుడైతే అంటదో అప్పుడు ఆ ముంత ముందు పెట్టి అమ్మ మాకు కొంచెం మజ్జిగ ఇవ్వరా అని అడుగుతుంది ఆమెకు ముఖ్య ఉద్దేశం మజ్జిగ తీసుకురావడం అయితే డైరెక్ట్గా పోయి సాక్షాత్గా నాకు ఇంత మజ్జిగ ఇవ్వండి అని ఈ విధంగా అడగలేదు దానికి సంబంధించిన అనేక విషయాలను అక్కడ చేసి అడిగింది ఇదంతా ఉపోద్ఘాతం అసలైన విషయము అభిప్రాయం వేరే ఉంటుంది దానికి సంబంధించినటువంటి అనేక విషయాలను చెప్పుట దీనికి ఉపోద్ఘాతం అంటారు ఈ ప్రకారంగా అధ్యాస భాష ఏదైతే శంకరాచార్య వ్రాస్తారు దీనికి ఉపోద్ఘాత భాషం అంటారు ఎందుకున్నారు అని అంటే ఈ ప్రపంచము బ్రహ్మం అత్యంత భావం ఉండి కూడా కనపడుతున్నది కాబట్టి ఇది అధ్యాస ఇది అనిర్వచనీయము ఇది మిథ్యా అని చెప్పే అభిప్రాయం ఈ ప్రకారంగా అధ్యాసమును నిరూపణ చేస్తూ ఒకే అవచ్ఛేదం చేత ఒకే కాలం ఏ పదార్థం ఏ పదార్థం అత్యంత భావం ఉండి కూడా దాని సంసర్గావభాసం కలుగుతుందో ఆ పదార్థం నందు ఆ ఆరోపిత పదార్థము అధ్యాస అని అధ్యాస లక్షణ చెప్పడం జరిగింది విధంతా వచ్చేదం చేత ఒకే కాలం నందు రజతం యొక్క సంసర్గావభాసం కలుగుతుంది మరియు దాని అత్యంత భావం కూడా ఉంది రజతము అధ్యాస అనబూడను అందుచేత స్మృతి రూప అను ఉపరోక్త అధ్యాస యొక్క పరిష్కృత లక్షణము ఇట్లా నిష్పన్నది ఆచార్యులు ఏదైతే స్మృతి రూప పరద్ర పూర్వదృష్ట అవభాస అధ్యాస అని ఏదైతే లక్షణం చేశాడో ఆ లక్షణం యొక్క పరిష్కృతం ఈ విధంగా ఉంది అంటాడు ఏ విధంగా అంటే ఏకావచ్చేదేన సంసృజ్యమానే స్వ అత్యంత అవభాస్యత్వం అధ్యస్తత్వం ఇది లక్షణం ఆచార్యుల లక్షణాన్ని పరిష్కృతం చేసి ఈ విధంగా చెప్పారు మహాత్ముడు ఒకే అవచ్చేదం నందు ఒకే కాలం నందు దేనియంటే అధికరణం నందు దేని యొక్క అంటే ఆరోప్యం యొక్క అత్యంత భావం ఉంది దాని యొక్క అంటే ఆరోప్యం యొక్క అంటే అధ్యాస వస్తువు పదార్థం యొక్క సంసర్గా అవకాశం ఆ అధికరణం నందు ఆ ఆరోప్య పదార్థము అధ్యాసం ఇది పరిష్కృత లక్షణం శుక్తియందు ఇదంతా అవచ్చేదంచే ఒకే కాలం నందు రజతం యొక్క సంసర్గావభాషము మరియు దాని అత్యంత భావం కూడా తెలియబడుతున్నది సుక్తి ఎందు విధం తావచ్చేదం చేత అంటే ఇది అనేటువంటి ఏదైతే పురోవస్థితం వస్తువు శుక్తి కనపడుతుందో ఆ శుక్తి ఎందు విధం తావచ్చేదం చేత ఆ చూస్తున్నటువంటి రజతం యొక్క సంసర్గావభాసము ఉన్నది దాని అత్యంత భావం కూడా ఉంది ఇది అధ్యాస ఈ ప్రకారము లక్ష్యం ఉన్నందు అంటే అధ్యాస లక్ష్యం ఉన్నది దానికి లక్షణం చేసినాం ఏకావత్సైనా సంస్థ అవభాస్యత్వం అధ్యస్తత్వం అనేటువంటి లక్షణము సమన్వయం అవుతున్నది ఇది సాది మరియు అనాది అధ్యాసములకు సాధారణ లక్షణమును ఈ లక్షణం ఏదైతే ఉందో సాది అధ్యాసకు అనాది అధ్యాసకు రెండింటికి కూడా సాధారణ లక్షణం సాది అంటే ఉత్పన్నమైనటువంటిది అనాది అంటే ఉత్పత్తి కానటువంటిది ఆది అంటే కారణము సాది అంటే కారణం గలది కారణం గలది ఏది ఉంటుంది కార్యం ఆది అంటే కారణం అని కదా అనాది అంటే కారణం లేనిది అంటే కార్యము కానిది అన్నట్లయింది అంటే కార్యాధ్యాసకు కారణాధ్యాసకు రెండిటికి సాధారణ లక్షణం కార్యాధ్యాసం అంటే అహంకారం మొదలుకొని దేహం మొదలుకొని ఈ ఘటపటారి సంపూర్ణ ప్రపంచం పిండ బ్రహ్మాండాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కార్యాధ్యాస అనబడుతుంది ఇంకా వీటన్నిటికీ కూడా కారణం ఉందో ఏది అధిష్టానమైనటువంటి బ్రహ్మం యొక్క అజ్ఞానం ఆ అజ్ఞానము అది కూడా అధ్యాసనే ఉంది కదా అది కూడా సత్యం కాదు కదా అజ్ఞానం కూడా అయితే అది కారణాధ్యాస అనబడుతుంది దాని చేత ఏర్పడినటువంటి దేహాదిక ప్రపంచం అంతా కూడా కార్యాధ్యాస అనబడుతుంది కాబట్టి కార్యాధ్యాసకు గాని కారణాధ్యాసకు గాని సాధి అధ్యాసకు గాని అంటే అజ్ఞానం సాధి అధ్యాస అంటే దేహాదిక ప్రపంచం ఈ రెండింటికి సాధారణ లక్షణం అయ్యింది ఇప్పుడు మనం ఏ లక్షణాన్ని అయితే చింతన చేస్తూ వచ్చామో స్మృతి రూప పరత్ర అనేటువంటి ఆచార్యం చెప్పినటువంటి ఏ లక్షణానికి పరిష్కృత లక్షణం చేయబడిందో ఏకావఛేదేన సంస్ృజ్యమానే స్వ అత్యంతభావతి అవభాస్యత్వం అధ్యస్తత్వం అనేటువంటి లక్షణము కార్యాధ్యాసకు మరియు కారణాధ్యాసకు రెండిటికి సాధారణ లక్షణం అయ్యింది ఇప్పుడు చేసినటువంటి ఏ లక్షణం ఉందో ఏకావచ్చేదన అనేటువంటి లక్షణం ఇప్పుడు చెప్పుకుంటూ దాని యొక్క పరీక్ష చేస్తాం పరీక్ష అంటే తర్క ప్రమాణాభ్యాం వస్తుతత్వ అవధారణం పరీక్ష తర్కం చేత కానీ ప్రమాణాల చేత కానీ ఏ వస్తువు యొక్క లక్షణం చేస్తున్నామో ఆ వస్తువు యొక్క తత్వము అంటే యథార్థ స్వరూపమును అవధారణం చేయుట అంటే నిశ్చయం చెయుట తర్కం చేత ప్రమాణం చేత వస్తు తత్వమును అవధారణమంటే నిశ్చయం చెయుట ఇది పరీక్ష అనబడుతుంది అంటే ఇప్పుడు ఏదైనా ఒక లక్షణం చేసామనుకోండి ఒక వస్తువుది ఒక పదార్థం ఇది ఆ లక్షణము ఆ పదార్థం కంటే అన్యత్ర వేరే పదార్థాల్లో పోతుందా అంటే అతివ్యాప్తి దోషం వస్తుందా చూడాలి ఒకవేళ అతివ్యాప్తి దోషం వస్తే దాన్ని పరిహారం చేస్తూ యోగ్యమైన లక్షణం చేయాలి లేదా ఆ లక్ష్యభూతమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో దానిలో ఏకావచ్చేదం చేత అనువయించి ఏకావచ్చేదం చేత అనువయించకపోతే ఆ పదార్థంలోనే లక్షణం సంపూర్ణంగా వ్యాపించుటం లేదు కాబట్టి అవ్యాప్తి దోషం అంటారు అది ఒక దోషం కాబట్టి అటువంటి దోషం కూడా రాకుండా ఆ దోషాన్ని పరిహారం చేసి సరి అయినటువంటి లక్షణం చెప్పాల్సి ఉంటుంది లేదా అసంభవ దోషం అనేది కూడా ఒకటి అంటే ఆ లక్షణము లక్ష్యంలో సంపూర్ణంగా అనుభవించడం లేదు ఇది అసంభవ దోషం అంటే అతివ్యాప్తి అవ్యాప్తి అసంభవం అనేటువంటి దోషాలు లేకుండా వస్తువు యొక్క లక్షణము సద్ లక్షణం చేయుట యోగ్యమైనటువంటి లక్షణము చేయుట ఇది పరీక్ష కాబట్టి తర్కం చేత ప్రమాణం చేత వస్తు అవధారణం పరీక్ష అని అంటారో ఇప్పుడు ఏదైతే మనం లక్షణం చేసాము ఏకావచ్చేదేనా సంసృజ్యమానే స్వాత్యంతభావతి అవవాసత్వం అత్యస్తత్వం అనే లక్షణం చేశాము దాన్ని ఇప్పుడు పరీక్ష అంటే ఆ లక్షణము ఎక్కడైనా దోషగ్రస్తం అది చూడాలి ఇప్పుడు ఇప్పుడు చెప్పుకున్నటువంటి లక్షణము సంయోగంలో అతివ్యాప్తి దోషము రాకూడదు అని ఏకావచ్చేదేనా అని పదము నివేశం చేయడం జరిగింది జోడించడం జరిగింది ఇప్పుడు ఆ లక్షణం ఏదైతే చెప్పుకున్నామో ఏకావచ్చేదేనా అని అక్కడ ఏకావచ్చేదేనా అనేటువంటి పదమును పెట్టకుండా కేవలం సంసృ్యమానే స్వ అత్యంత భావతి అవభాసత్వం అని చెప్పినట్లయితే సంయోగంలో అతివ్యాప్తి కోసం వస్తుంది ఏ విధంగా చెప్తున్నాడు సంయోగంలో అతివ్యాప్తి దోష పరిహారం కొరకు లక్షణములో ఏకావచ్చేదేనా అను పదము చేర్చడం అయినది సంయోగం అన్నది సంయోగం అనేది నైకులు ఇరవై గుణాల్లో ఒక గుణము అని చెప్తారు సంయోగం అనేది సంయోగం విభాగం కృతత్వము పరత్వము అపరత్వము ఇత్యాది ఇరవై గుణాలు చెప్తారు అందులో సంయోగం ఒక గుణము ఈ గుణంలో ఇప్పుడు మనం చేసినటువంటి అధ్యాస లక్షణము అతివ్యాప్తి దోషము కలదై ఉంటుంది అని ఆ అతివ్యాప్తి దోష పరిహారం కోసము ఏకావచ్చేదే అనే శబ్దము నివేశం చేయడం జరుగుతుంది ఉదాహరణకు ఒక వానరం అంటే ఒక కోతి వృక్ష శాఖపై కూర్చొని ఉంది ఒక చెట్టుపై కోతి కూర్చుంది ఆ వృక్ష కపి సంయోగం యొక్క సంసర్గం అంటే సంబంధం ఏది కలదు ఇప్పుడు ఆ కోతి వృక్షం కూర్చొని ఉంది ఆ కోతికి చెట్టుకు సంయోగం సంయోగము రెండు ద్రవ్యాలదే అవుతుంది ద్రవ్యోరేవ సంయోగ రెండు ద్రవ్యాలలోనే సంయోగము సంభవిస్తుంది ఆ కపి లేదా కోతి అనేటువంటి ఆ ప్రాణి విశేషం శరీరము ద్రవ్యము వృక్షము ద్రవ్యము ఆ రెండు ద్రవ్యాలది సంయోగమైంది సంబంధమైంది ఆ సంబంధం ఏదైతే ఉందో దాని అవభాసము అంటే ఆ చెట్టు ఆ కోతి చెట్టు యొక్క సంబంధము ప్రతీతి అవుతుంది అవభాసం అవుతుంది మరియు ఆ సంసర్గం యొక్క అత్యంత అభావము ఏకకాలం నందు వృక్షం నగలవు ఆ సంసర్గం ఏదైతే ఉందో ఆ కపి వృక్ష సంయోగం ఏదైతే ఉందో ఏ శాఖ ఆ కపి సంయోగము ఏ కాలం మనకు అవభాసం అదే కాలం అదే వృక్షమునందు ఆ సంయోగం యొక్క అత్యంత అభావం కూడా ఉంది ఎట్లా కోతి కూర్చున్నాయి కదా చెట్టు మీద ఆ కోతి మరి చెట్టు యొక్క సంయోగం మనకు భా అవుతుంది మరి ఎక్కడనైతే ఏ కాలం నందు భాసమానం అదే చెట్టు ఆ కోతి సంయోగము అత్యంత అభావం కూడా ఉంది ఏక కాలం నందు ఆ కపి వృక్ష సంయోగము మనకు ప్రతీతి అదే కాలం నందు అదే వృక్షం నందు ఆ కపి సంయోగం యొక్క అత్యంత అభావం కూడా ఉంది ఆ కపి వృక్ష సంయోగం యొక్క ఉన్నది ఆ సంయోగం అత్యంత అభావం కూడా ఉంది ఎట్లుంది ఎట్లనగా వృక్షాగ్రభాగమున కపి సంయోగము వృక్షం యొక్క ఒక శాఖ కోతి కూర్చొని ఉంది ఆ వృక్షాగ్రభాగము చేత కపి సంయోగముంది కపి వృక్ష సంయోగం ఉంది సంబంధం ఉంది మరియు వృక్ష మూలమున కపి సంయోగం యొక్క అత్యంత భావం కూడా ఏకకాలం ముందు కలదు అగ్రభాగం వృక్ష కపి సంయోగం ఉంది మూలావచ్ఛేదం చేత అంటే ఆ వృక్షం మూల భాగం కాండ భాగం ఉంది ఆ కాండ భాగంలో కపి కూర్చుందా లేదు కదా ఆ కపి వృక్ష సంయోగం ఏదైతే ఉందో అగ్రభాగంలో ఉంది కానీ మూల భాగంలో లేదు ఎందుకు వృక్షం అంతా కూర్చోని లేదు కదా కోతి ఒక చోట కూర్చొని ఉంది ఒక భాగంలో కూర్చొని ఉంది మరొక భాగంలో లేదు వృక్షం ఉంది కానీ ఆ వృక్షం నందు కపి సంయోగం యొక్క అవభాస కాలంలోనే ఆ కపి సంయోగం అత్యంత భావం కూడా వేరే చోట ఉంది ఇక్కడ ఆ వృక్షం నందు మూల భాగంలో ఆ కాండం నందు అందుకని ఏక కాలం నందే సంయోగం కూడా ఉంది దాని అత్యంత అభావం కూడా ఉంది ఇప్పుడు మనం ఆధ్యాస లక్షణం ఏం చేసినాము ఏ పదార్థము దేని ఎందు అత్యంత భావం ఉంటుందో మరి దాని ప్రతీతి కూడా అవుతుందో అది అధ్యాస అన్నం ఇప్పుడు ఆ లక్షణము ఈ కపి సంయోగంలో కూర్చుంటుంది ఎందుకు ఆ వృక్షం కపి సంయోగం యొక్క అత్యంత భావం కూడా ఉంది ఇక్కడ మూల చేత మరి దాని అవభాసం కూడా ఉంది ప్రతీతి కూడా అవుతుంది ఇక్కడ శాఖావచ్ఛేదం చేత కాబట్టి ఇక్కడ దాని అవభాసం ఉన్నది దాని అత్యంత అభావం కూడా ఉన్నది అంటే ఏ పదార్థము ఏ అధికరణు అత్యంత భావం ఉండి కూడా దాని అందే మళ్ళీ అది కనబడవుట ఇది అధ్యాస అని అనుకున్నామే లక్షణం చేసామే ఆ లక్షణము ఈ కపి అతివ్యాప్తి దోషం అవుతుంది ఆ సంయోగంలో కూర్చుంటుంది అధ్యాస లక్షణం అయితే లక్షణం చేసినాము అధ్యాసది లక్షణం పోతుంది సంయోగంలో అందుకని అతివ్యాప్తి అంటారు అలక్ష్య అతివ్యాప్తి లక్ష్యము కాని దాని ఎందు లక్షణం పోవుట ఇది అతివ్యాప్తి దూషం అంటారు మనకు లక్ష్యము సంయోగం కాదు కాని లక్షణం మాత్రం పోతుంది ఏ పదార్థం యొక్క అత్యంత అభావం ఉంది కూడా దాని యందు అది కనుకొడట అట్లా కపి వృక్ష సంయోగము ఆ వృక్షం యొక్క మూల భాగంలో అత్యంత ఉన్నది మరి వృక్ష అగ్రభాగంలో అవభాషం కూడా అవుతుంది కాబట్టి లక్షణము ఆ సంయోగంలో పోతుంది కదా అని అంటే అప్పుడు మనము ఆ అధ్యాస లక్షణంలో ఏమని చేసాము చెప్పాము అత్యంత అభావము ఉండాలి ఏకకాలంలో ఉండాలి మరి ఏకావఛేదంలో ఉండాలి ఒకే అవచ్ఛేదంలో ఉండాలి భిన్న కాదు అని చెప్పినట్లయింది అక్కడ ఏకావచ్చేదేనా అనే ఏ శబ్దం ఆ లక్షణంలో నివేశం చేశాము అధ్యాస లక్షణంలో ఆ శబ్దాన్ని పెట్టినట్లయితే ఈ కవి సంయోగంలో అతివ్యాప్ దోషం రాదు ఇట్లా వృక్షాగ్ర భాగమున కపి సంయోగము మరియు వృక్ష కపి సంయోగం యొక్క అత్యంత అభావం కూడా ఏకకాలం అందు ఈ విధంగా అధ్యాస లక్షణంలో అతివ్యాప్తి దోషం కలుగుతుంది తన అంటే ఈ సంయోగంలో అతివ్యాప్తి దోషం వస్తుంది కదా ఆ అతివ్యాప్తి దోష నివారణ కోసము తన్ లక్షణములో ఏకావచ్చేదేనా అను పదము నివేశింపబడినది లక్షణంలో అధ్యాస లక్షణంలో ఏకావచ్చేదేనా సంశ్యమానే సో అత్యంత భావవతి అని అవభాష్యత్వం అనే లక్షణం చేశామే అక్కడ ఏకావచ్చేదైన పదాన్ని నివేశం చేసినాం జోడించినాం అందులో చేర్చున్నాము కాబట్టి ఇప్పుడు ఆ సంయోగంలో అతి వ్యక్తి కోసము రాదు వృక్షం యొక్క భిన్న భిన్న అవయవములలో ఒకే సమయంలో సంసార్గావభాసము మరియు దాని అత్యంత అభావము కలదు వృక్షం యొక్క భిన్న భిన్న అవయవాల్లో అంటే వృక్షాగ్ర భాగంలో దాని సంసార్గ అవభాసము ఉన్నది మరియు వృక్ష మూలంలో వేరే చోట కాండం చోట దాని అత్యంత అభావం కూడా ఉన్నది ఒకే కాలంలో ఒకే సమయంలో కానీ ఇక్కడ భిన్న అవచ్ఛేదం ఉన్నది అంటే శాఖ అవచ్చేదం చేత సంసర్గ అవభాసం ఉన్నది మూలావచ్ఛేదం చేత సంసర్గ అవభాసం యొక్క అత్యంత అభావం ఉన్నది అందువలన అవచ్చేద భేదం ఉన్నది ఇక్కడ ఒకే అవచ్ఛేదం లేదా కాడ అక్కడ శాఖ అవఛేదం చేత సంసర్గం యొక్క అవభాస మరియు దాని అత్యంత అభావం ఉంటే ఆ దేశ లక్షణం యొక్క అతివ్యాప్తి దోషం సంయోగంలో అవుతుండే కానీ సంయోగము అట్లా లేదు ఒకే అవచ్ఛేదంలో లేదు సంయోగ అవభాసము సంయోగ అవభాసం యొక్క అత్యంత అభావము ఒకే అవచ్ఛేదంలో లేవు భిన్న అవచ్ఛేదంలో ఉన్నాయంటే అవయవాల్లో ఉన్నాయి శాఖ అవచ్చేదం చే కపి సంయోగము మరియు మూలావచ్ఛేదం చే సంసర్గం యొక్క అత్యంత అభావము కదదు కదా ఉన్నాయి కాబట్టి అవచ్ఛేద భేదం ఉన్నందున అవచ్ఛేద భేదం ఉంది శాఖ అవచ్చేదం చేత సంసర్గము ఉంది అవభాసం ఉంది మరి దాని అభావమేమో మూలావచ్చేదంలో ఉంది అందుకని భిన్నావచ్చేదంలో ఉన్నందువలన లక్షణముకు అతివ్యాప్తి దోషము రాదు సంయోగం నందు అతివ్యాప్తి దోషము రాదు అందుకని లక్షణంలో ఏం చేసి ఏకావచ్ఛేదంలో అని చెప్పాము కాబట్టి ఇక్కడ భిన్నావచ్చేదంలో సంయోగం ఉన్నందువలన లక్షణము అతివ్యాప్తి దోషగ్రస్తము కాదు ఎక్కడ సంయోగం అని ఈ విధంగా ఏకావఛేదేన అనేటువంటి పదం ఎందుకు పెట్టాము దాని యొక్క వివక్ష సంయోగంలో అతివ్యాప్త దోషం రాకూడదు అని పెట్టినామని చెప్పడం అయింది ఇప్పుడు ఏకకాలం నందు అని ఎందుకు చెప్పాలి ఏకావచ్ఛేదంతో ఏకకాలం నందు ఉండాలి ఏకావచ్ఛేదం ఎందుకు చెప్పాము సంయోగంలో అతివ్యాప్త దోషం రాకూడదు అని పెట్టాలి అని ఎందుకు పెట్టాలి అది చెప్తున్నాడు భూతలం నందు మొదట ఘటం యొక్క అభావం కలదు ఇప్పుడు ఎదురుగా భూతలం నందు మన ఎదురుగా ఉన్నటువంటి భూప్రదేశం నందు ఘటం లేదు మొట్టమొదలు మనం చూస్తున్నప్పుడు ఆ భూతలం నందు ఘటము లేదు అంటే ఘటం యొక్క అభావం ఉంది తరువాత అదే భూతలం నందు అంటే ఏ భూతలం నందు అయితే ఘటము లేదు అని మనం చూసామో అదే భూతలం నందు ఒక ఘటమును తెచ్చి ఉంచినచో ఎక్కడి నుంచో ఒక ఘటాన్ని తీసుకొచ్చి ఆ భూతలం నుండి పెట్టాము ఇప్పుడు భూతలముతో ఘట సంయోగం యొక్క భావం అంటే ప్రతీతి అవుతుంది ఇంత దగ్గర ఘటము తీసుకురానంత వరకు ఘట సంయోగం అత్యంత అభావం ఉండింది కానీ ఎప్పుడైతే ఘటన్ని తీసుకొచ్చి ఆ భూతలం నందు ఉంచామో అప్పుడు ఘట సంయోగము భూతలంతో ప్రతీతి అవుతుంది అవభాసము అవుతుంది ఇప్పుడు ఒకే భూతలం నందు ఘటం యొక్క అత్యంత అభావము కూడా ఉన్నది మరియు ఆ ఘట సంయోగం కూడా ఉంది ఘట సంయోగం యొక్క అత్యంత అభావము ఉన్నది ఒకే భూతలం మరి సంయోగము యొక్క భాసమానం కూడా అవుతుంది కావున అధ్యాస లక్షణము ఘటం నందు ఆత్మవ్యాప్తి దోషగ్రస్తం అవుతుంది ఎందుకు ఇప్పుడు ఒకే భూతలం నందు ఘటం యొక్క సంయోగం అది అత్యంత భావం కూడా ఉన్నది మరి ఆ సంయోగం యొక్క భాషమానం కూడా అవుతుంది సంయోగం యొక్క కూడా ఉన్నది అభావం ఉన్నది మరి భావం కూడా ఉన్నది ఒకే అవచ్చేదం నందు ఇక్కడ సూక్ష్మంగా విచారం చేస్తే ఘటంది అదే భూతలం సంయోగంది అత్యంత అభావం కూడా ఉన్నది సంయోగం యొక్క అభావం కూడా ఉన్నది అది లేనప్పుడు సంయోగం యొక్క అత్యంత అభావం ఉన్నది ఘటం తీసుకొచ్చి పెట్టినప్పుడు భూతలం యొక్క సంయోగం భావం కూడా ఉంది భాషమానం కూడా అవుతుంది ఎందుకనగా ఏకావచ్చేదమున అంటే ఏకాధికరణం నందు ఏకావచ్చేదం అంటే ఒకే అధికరణం నందు ఘట సంయోగము అత్యంత అభావం కూడా ఉంటున్నాయి ఘట సంయోగం ఉంది ఘట సంయోగం అత్యంత అభావం కూడా ఉంది అందుకే ఈ అతివ్యాప్తి దోష నివృత్తి అర్థము ఈ ఘట సంయోగంలో అతివ్యాప్తి ఘటం అతివ్యాప్తి అవుతుంది అని చెప్పి లక్షణంలో స్వసంసృమానే అనే పదము జోడించను ఈ విధంగా చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే దీనికే ఒకే కాలము అభావము మరియు దేని అభావం గలలో సంసర్గము రెండును అపేక్షితం ఉన్నవి అని చెప్పబడినవి ఏ అధికరణం నా అంటే ఏ భూతలం అనేటువంటి అధికరణం నాందు ఘటం యొక్క అత్యంత అభావం ఉన్నది ఘటన ఘటం యొక్క భావం కూడా ఉంది అని చెప్తున్నామే అక్కడ ఘటం యొక్క అభావము ఒక కాలంలో ఉంది ఘటం యొక్క భావము మరొక కాలంలో ఉంది ఒకే కాలంలో లేవు అందువల్ల ఇప్పుడు మనము స్వసంసృ్యమానే అని చెప్పినట్లయితే ఒకే కాలం నందు ఉండాలి ఏ పదార్థము అవభాసం అవుతుందో ఆ పదార్థం యొక్క అవభాస మరియు దాని అత్యంత అభావము రెండూ ఉండాలి అని చెప్పినట్లు అయింది భూతలం భిన్న భిన్న కాలములో ఘట అభావము మరియు దాని సంసర్గం ఉన్నందున అతివ్యాప్తి దోషము ప్రాప్తించదు ఒకే కాలం అనే విశేషణం చూట వలన ఈ భూతలంలో ఘటం యొక్క అభావము దాని సంసర్గము అక్కడ అతివ్యాప్తి దోషం అవుతుందని చెప్పామే అక్కడ అతివ్యాప్తి దోషం రాదు ఎందుకంటే ఘట అభావము ఒక కాలంలో ఉంది ఆ ఘట సంసర్గము అంటే భూతనంతో ఘటం యొక్క సంబంధము మరొక కాలంలో ఉంది అంటే భిన్న కాలంలో ఉంది కాబట్టి మనం అద్యాస లక్షణంలో ఏక కాలం ఒకే కాలం నందు ఈ భూతలం నందు యొక్క ఏదైతే ఘట అభావము ఘట సంసర్గము రెండు ఉన్నాయి కానీ ఇక్కడ భిన్న కాలంలో ఉండడం ఈ లక్షణము అతివ్యాప్తి దోషగ్రస్తము కాదు ఒకే కాలంలో ఉండాలి అంటే దాని అభావము దాని ప్రతితి రెండు ఒకే కాలంలో ఉండాలి శుక్తి అందు రజత దృష్టి అంతా చెప్పుకున్నాం కదా ఆ రజతము ఆ శుక్తి అనేటువంటి అవచ్ఛేదం నందు ఒకే అధికరణం మరి ఒకే కాలంలో అంటే భాషమానం కాలంలోనే శక్తి అందు రజతం అంటే దాని సంసార్గావభాషము ఉంది మరి దాని అత్యంత అభావం కూడా ఉంది అది కనపడుతున్నప్పుడే అదే కాలంలో దాని అత్యంత అభావం కూడా ఉంది అది కనపడుతూ కూడా ఉంది ఇది అధ్యాస అందుకని ఏకావచ్ఛేదం చేత ఏకాలం చేత ఉండాలి అది అధ్యాసం లక్షణం ఈ విధంగా రెండు చోట్ల అతి వృషాన్ని నిరాకరించుటకు ఏకావచ్చేదేన స్వసంసృత్యమానే అనేటువంటి శబ్దాలు పెట్టడం జరిగింది ఇక పృథివిలో భాషించు గంధం అతివ్యాప్తిని తొలగించుటకై లక్షణంలో స్వ అత్యంత భావవతి అను పదము ఇవ్వనైనది లక్షణంలో స్వసంసృమానే స్వ అత్యంత భావతి అవభాష్యత్వం అధ్యస్తత్వం అని అక్కడ స్వ అత్యంత భావవతి అనే శబ్దాన్ని ఎందుకు పెట్టాము అంటే భూమిలో గంధగుణం ఉంటుంది కదా పృథి యొక్క ముఖ్య గుణము గంధగుణము ఆ గంధ గుణంలో ఈ లక్షణం అతివ్యాప్త దోషము వచ్చేందుకు అవకాశం ఉంది అందుకని స్వ అత్యంతభావతి అనే పదము జోడించనైనది లేనిచో ఒకవేళ ఆ స్వ అత్యంత భావతి అనేటువంటి పదము ఇవ్వకుంటే ఏమవుతుంది గగన అభావయుక్త పృథివీలో గంధము భాషించుట వలన గంధం యొక్క అవభాసము ఉన్నది మరి ఆ పృథివీలో గగనం యొక్క అభావం కూడా ఉన్నది ఇప్పుడు అభావం ఉన్నది గంధం యొక్క అవభాసం కూడా ఉన్నది ఇప్పుడు లక్షణం ఏం చేసుకున్నాము అభావం ఉండాలి అవభాసము ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చాము మరి అట్లా లక్షణం ఇక్కడ కూడా ఉంది కదా పృథ్వీలో గగనం యొక్క అభావం అంటే పృథ్వీ అంటే గగనం కాదు కదా ఆకాశం కాదు కదా గగనం అంటే ఆకాశం పృథ్వీ పృథ్వీ అంటే ఆకాశం ఆకాశం అంటే పృథ్వీ కాదు అంటే ఆకాశము పృథ్వీకి అన్యన్య ఉంది కదా అభావం ఉంది కదా పృథ్వీ ఎందు గగనం యొక్క అభావం ఉంది మరి ఆ పృథ్వీలోనే గంధం యొక్క భాషమానం కూడా ఉన్నది అంటే అభావం ఉన్నది మరి దాని భాషమానత్వం కూడా ఉన్నది అందువల్ల పృథ్వీలో ఆ అధ్యాస యొక్క లక్షణము అతివ్యాప్తి దోషగ్రస్తం అవుతుంది అందువలన ఆ గంధము మిథ్యా కాగలదు కాబట్టి గంధము ఏ అధికరణం అయితే ఆ అధికరణం అభావం కూడా ఉంది ఏంది ఆ గంగముది ఆకాశంది అందువల్ల లక్షణం ఇక్కడ గంధం నందు కాబట్టి ఏ విధంగా అధ్యాస లక్షణం చేస్తూ ఏదైతే అధ్యస్త పదార్థం ఉంటుందో అది మిథ్యా అని మనం అంటున్నామే ఇప్పుడు ఆ మిథ్యాత్వము గంధానికి వచ్చేస్తుంది అంటే గంధము మిథ్య అయిపోతుంది అత్యంత భావం ఉన్నందు స్వ విశేషణిచ్చుట వలన అయితే లక్షణంలో అత్యంత భావం అనేది అందులో స్వ అనేది చెప్పినప్పుడు అంటే దేని యొక్క భాషమానం అవుతుందో దానిదే అభావం ఉండాలి అని చెప్పినట్లయింది సుక్తి ఏ రజతం యొక్క అవభాసం అవుతుందో ఆరోపణ చేత భ్రాంతి ఆ రజతం ఏదైతే అవభాసం అవుతుందో ఆ రజత పదార్థందే అత్యంత అభావం ఉండాలి వేరే పదార్థంది కాదు కానీ ఇక్కడ ఆ పృథ్వీలో గంధం ఏదైతుందో గంధం యొక్క అవభాసం ఉంది కానీ ఆ గంధం యొక్క అత్యంత అభావం లేదు గగనం యొక్క అభావం ఉంది అంటే వేరే దాని యొక్క అభావం అట్లా కాదు అద్యసలో ఏది అధ్యస్త పదార్థం పాసమానం దానిదే అత్యంత అభావం ఉండాలి కానీ ఇక్కడ పృథ్వీలో గంధం యొక్క అవభాసం ఉంది కానీ అభో అభావం కూడా ఉంది దేనిది గంధం యొక్క అభావం లేదు గగనం యొక్క అభావం ఉంది కాబట్టి ఏది అవభాసం అవుతుందో దానిదే అభావ అభావం ఉండాలి అని లక్షణంలో అందువల్ల ఏ గంధం యొక్క పృథ్వీ ఎందు అవభాసం ఆ గంధం యొక్క అత్యంత అభావం ఉందా పృథ్వీలో లేదు పృథ్వీ యొక్క ముఖ్య గుణం గంధం కాబట్టి పృథ్వీలో గంధం అత్యంత అభావం ఉండదు కాబట్టి ఇక్కడ పృథ్వీలో గంధం యొక్క అవభాసం ఉంది భాషమానం అవుతుంది కానీ దానిదే అత్యంత అభావం లేదు గగనం యొక్క అత్యంత అభావం ఉంది అందుకని లక్షణంలో దేనిదైతే అవభాసం ఆ పదార్థం యొక్క అత్యంత అభావమే ఉండాలి అని చెప్పినట్లయింది అందుకని స్వ అనేటువంటి విశేషణ ఇచ్చటం వలన అతివ్యాప్తి కడగదు స్వ అనగా గంధం అత్యంత అభావము భూమిలో లేదు గగనం యొక్క అభావం అంటే ఉండుగాక కానీ దేని అవభాసం అవుతుందో అంటే గంధం యొక్క ఏ అవభాసం అత్యంత అభావం లేదు కాబట్టి దీని చేయగంధం నందు అతివ్యాప్తి దోషం రాదు స్వ అనే శబ్దం పెట్టినందు అట్లే అధ్యాస లక్షణం మనకు నందు అవ్యాప్తి దోష ప్రసక్తి కూడా లేదు ఈ విధంగా మూడు స్థలాల్లో అతివ్యాప్తి దోషాన్ని నివారణ చేశాడు అట్లే అధ్యాస లక్షణంలో మనం శుక్తి రహిత దృష్టాంతం ఏదైతే అక్కడ అవ్యాప్తి దోష ప్రసక్తి కూడా లేదు అంటే సుక్తి నందు ఈ లక్షణము సమన్వయం అవుతుంది అని ఈ విధంగా లక్షణం యొక్క పదకృతి చేశాము పరీక్ష చేశాము అయినా కూడా ఏరం దృష్టాంతం ఇచ్చామో అక్కడ దోషం వస్తుంది అని శంకాకారుడు శంక చేస్తున్నాడు ఆ శంక రేపు తెలుసుకుందాం హరి ఓం తత్సనాభవత్ సహ వీర్యం తేజస్వితమస్తు విద్షావహే ఓ శాంతి శా శాంతి